హరి ఓం స్మృతి స్మృతి యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మేతమహం వందే జాతీర్థమహేశ్వర తద్విశేషే చిద్రూపో జీవుని యొక్క స్వరూపమేమి అని చర్చ చేస్తున్నాం ఈ జీవతత్వ నిరూపణం అయిన తర్వాత ఈశ్వరతత్వ నిరూపణం ఉంటుంది ఫైనల్ గా జీవేశ్వరు యొక్క అభేదాన్ని ప్రతిపాదిస్తారు ఇటుకే త్వం శోధనము తత్పదార్థ శోధనము అని కూడా పేరు ఈ మీమాంస చేసే సందర్భంలో ఇతర ఎత్తి చూపి వాటిని తిరస్కరించుట అనేది ఆ మీమాంసలో భాగంగా ఇది అన్నింటినీ కలుపు కోలుషన్ గవర్నమెంట్ లాగా దీన్ని నిలబెట్టడం వర్క్ అవునవి ఒక పోల్యూషన్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఎవడు కలిసి వస్తే వాడు కలకపోవడం మనతో కలిస్తే వాడు మంచివాడు మనతో కలవకపోతే వాడు చెడ్డవాడు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ అలాంటివి కుటరదు ఇక్కడ ఎవళ్లతో పోల్యూషన్ ఉండదు అందరినీ పక్కన పెట్టడమే ఉంటుంది సత్యము అలా ఉంటుంది సత్యము అనేక రకాలుగా ఉండదు అనేక రకాలుగా ఉంటే దాన్ని సత్యం సత్యము యొక్క రూపంగా ఉంటేనే దాని డెఫినేషన్ అది మార్పు లేకుండా ఉండేదే సత్యం అనేక రకాలుగా ఉంటే అది మార్పు వచ్చేస్తుందిగా ఒకదాని నుండి ఇంకో దానికి మార్పు వస్తుంటే దానిని సత్యము అవకాశం ఉండదు కాబట్టి అది సత్య శబ్ద నిర్వచనమే అట్టిది రండి కుచులు కుర్చీలో కూర్చుంటారా ఇది మీకు మంచిది సత్య శబ్దం యొక్క నిర్వచనమే అతిది అది ఎలాగంటే ఏదైతే దేశకాలములను బట్టి మారదు అది సత్యం కనుక సత్యంలో కోలిషం కుదరదు ఇంకో రెండు మూడింటిని కలుపుకోవడం కుదరదు అన్ని మతాలు దేవుడి దగ్గరికి చేరుస్తాయని ఉడితే మాట వరస కూడా అభిప్రాయం ఏమిటంటే మీరు ఏ రూపంగా ఈశ్వరుణ్ణి కొలిచినా ఆ పొలిచి పద్ధతి కనుక సక్రమంగా ఉన్నట్లయితే అది మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుంది అనే అభిప్రాయం అంతే తప్ప ఈశ్వరుడు అన్ని రకాలుగా ఉంటాడని కాదు సో ఇప్పుడు జీవుని స్వరూపం ఎట్టింది సాధారణంగా మానవులు దేవుడు గురించి మీమాంస చేస్తారు జగత్తుని తప్ప ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఛానల్ ఏమిటి న్యూస్ ఛానల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు మీరు జగత్తుని యొక్క జగత్తులో వచ్చేటువంటి మార్పులు చేర్పులు తెలుసుకుంటూ జీవించేయడం ఇవి ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్స్ అలా ఉంటాయి తర్వాత ట్వంటీ ఫోర్ భక్తి ఛానల్స్ ఉంటాయి అవేమిటి ఇరవై గంటలు దేవుడికి సంబంధించినటువంటి భావాలను స్తోత్రాలను అలాగా పారాయణ చేసుకుంటూ గడిపే అలా ఉంటాయి ఈ ఛానల్స్ నేను మొన్న ఒకసారి భక్తి ఛానల్ ఏదో ఒక భక్తికి సంబంధించిన ఒక ఛానల్ చూసా సో కనకధారా స్తోత్రము అని అంటాడు అది శంకరాచార్యులు రచించింది అని మౌనంగా లోకంలో ప్రసిద్ధి ఇప్పుడు అది శంకరుడు వ్రాసి ఉంటాడా అనే మీమాంస ఎవరికి కావాలి అలాంటి మీమాంస చేసే పిచ్చి వాళ్ళు నాకు ఇద్దరు ఒకరు సచ్చిదానందేంద్ర సరస్వతి యతీంద్రుడు ఆయన ఇలాంటి మేము అంశం చేసినా మొదటి పిచ్చివాడు ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు ఇప్పుడు లేరు ఆయన తర్వాత మళ్ళీ నేను రెండో పిచ్చివాడిని అటువంటి వాడిని నాకు అనిపిస్తుంది మిగతా వాళ్ళందరూ హ్యాపీగా అంగం హరే పులక భూషణమాశ్చర్యంతో చక్కగా బాగుంటాయి శ్లోకాలు ఆ శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేయమంటే నేను చక్కగా చేయగలుగుతాను కూడా అదేమీ సమస్య కాదు సో దాంట్లో ఆయన ఏమంటాడంటే ఆ లక్ష్మీదేవిని కౌగలించినప్పుడు విష్ణువుకు దేహం అంతా కూడా రగురుపాటు కలిగినది రోమములు నిక్కబొడుచుకున్నది అని మొదలవుతుంది బాగానే ఉండదు తెలుగులో అనువాదం చేయకపోతే ఇంకా బాగుతుంది అనువాదం చేయకుండా ఉంటేనే బాగుంటుంది ఈ అనువాదం చేశారనుకోండి ఇదిగో మిస్ట్ అని ఎవరైనా అనే ప్రమాదము గలదు నాకెప్పటికీ గుర్తు శరద్ యాదవ్ గారు పవన్ పెద్ద ఆయన ఆయన ఆయన మాట వరసకి ఇలాంటి మాట అన్నాడు అంటే ఆయన పట్టుకుని వీళ్ళు బట్టల సబ్బుతో తోవేశారు పట్టుకుని ఆ పార్లమెంట్లోనూ బయట కూడా ఎక్కడికి వెళ్ళినా నువ్వు యాంటీ విమెన్ సెక్సిస్ట్ విసోజనిస్ట్ అని పట్టుకుని ఆయనకి అరుణ్ గారు సలహా చెప్పారు మీరు మిమ్మల్ని ఇలాగ వీళ్ళందరూ ట్టలు తిగినట్టుగా ఆరవేస్తూ ఉంటే మాకే చూడడానికి బాగులేదు మీరు లేచి ఒక్కసారి లేచి నాకు అటువంటి అభిప్రాయం ఏమీ లేదు అని మీరు అనేస్తే మీరు క్షమాపణ అక్కర్లేదు ఐ డినాట్ మీన్ ఎనీ ఆఫ్ దాట్ అని అనేస్తే అక్కడితో కాంట్రవర్సీ ముగిసిపోతుంది అని అరుణ్ జైట్లీ సలహా ఇస్తారు ఆ సలహాని పాటించి ఆయన లేచి నాకు స్త్రీలపై ఎటువంటి దురభిప్రాయము నాకు లేదు మీరు దాన్ని అన్యథా భావించినారు అని చెప్పేసి అన్నాడు అక్కడతో కాంట్రవర్సీ అయిపోతుంది ఆ అన అనడంలో భాగంగా ఇంకో మాట అన్నాడు ఆయన ఆయన సంస్కృతం చదువుకున్నాడు ఆయన ఏమన్నాడు అంటే మహాకవి ఈ రోజుల్లో వచ్చి ఉన్నట్లయితే ఆయన్ని విశోధినిస్తుని చెప్పేసి వీళ్ళందరూ ఆయన కొట్టుకుని కర్రలతో పుట్టిగా కూడా నేను ఆశ్చర్యపడాను అంటే అయితే ఈ సంస్కృత సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయకపోవడమే నేను నేను ఏదో కొంత పక్కదారి వెళ్ళాను మళ్ళీ వెనక్కి వస్తున్నాను ఎవరికి కావాలి మీమాంస శంకరాచార్య వికచితం కనకథారా స్తోత్రం అని ఓ హార్మోని పెట్టుకుని ఓ వైలిన్ పెట్టుకుని తబలా పెట్టుకుని అది ఎవడో పాడాడు అదే ఆ తర్వాత గణపతి సహస్రనామ స్తోత్రం అని మళ్ళీ వైలిన్ తబలా పెట్టుకుని అది ఇంకో ముప్పో గంట ప్రోగ్రాం అది అయిపోయి ఆ తర్వాత ఫలానా ఊర్లో దేవాలయంలో అభిషేకము ఇంకా ఇరవై నాలుగు సేవలు ఎక్కడో ఉన్న మనందరికంటే దూరంగా మరెక్కడో ఉన్న దేవుడి గురించి దేవో స్తోత్రాలు అవి నడుస్తూ ఉంటాయి మీరెక్కడైనా నేను ఎవరు అని విచారణ చేసిన సందర్భం గమనించారో లేదు అసలు ఎక్కడైనా నపడదు లోకము ఆ విధంగా ఉంటుంది ఏదో రమణ మహర్షి పుస్తకం మేము చదువుకుంటున్నాం లేదా పంచదర్శి చదువుకుంటున్నాం అనే అనేవాళ్ళు కొద్ది మంది ఈ ఆత్మ చేస్తూ ఉంటారు ఈ ఆత్మ విచారంలో శోధనము నేను మం మన వైపుకు తిప్పుకుంటే అదేమవుతుంది అహమౌ నేను అనే అనుభవమును బాగా శోధించాలి నేను నేను యువకూడను మధ్య వయస్సు కూడాను ముసలివాడను అని ఏదో ఒక విధంగా నిశ్చయం చేసుకుని కూర్చోకూడదు నేను ముసలివాడను అని నిశ్చయం చేసుకుని కూర్చోకూడదు ఎందుకంటే నేను యువకూడను అన్నప్పుడు కూడా అదే నేను మీరు నేను ఎరుగుదురు నేను మధ్య వయస్సు కూడాను అన్నప్పుడు కూడా అదే నేను నేను ముదుసలిని అన్నప్పుడు కూడా అదే నేను నేను పక్కన చేరి చేర్చింది మారింది తప్ప నేను అనుభవం మారిందా అది శ్వాస చేయాలి ఇప్పుడు మేము సైన్స్ లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవాళ్ళం ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా అడిగేవారంటే ఈ రియాక్షన్ కి టెంపరేచర్ ప్రభావం ఎవరైనా ఉందా అని అడుగుతాను అడిగితే సరే మీకు మూడు నాలుగు రోజుల్లో మేము చెప్తాము అని మేము ల్యాబోరేటరీలో ఏం చేసేవాళ్ళం అదే రియాక్షన్ అని నలభై డిగ్రీల దగ్గర అరవై డిగ్రీల దగ్గర ఎనభై డిగ్రీల దగ్గర వంద డిగ్రీల దగ్గర చేసేవాళ్ళం చేస్తే ఒకే రిజల్ట్ వచ్చింది మాకు అప్పుడు కాగితం మీద రాసి ఈ రియాక్షన్ కి టెంపరేచర్ యొక్క ప్రభావము ఏమీ లేదు అని రాసి శాంతకం పెట్టి చేయడం వాళ్ళది పెట్టుకునే వాళ్ళు హ్యాపీగా రియాక్షన్ చేసేసుకుంటారు దీని టెంపరేచర్ ఎంత ఉంది ఎంత లేదు అనే ఈ బెంగతో సంబంధం లేకుండగా వాళ్ళు హ్యాపీగా రియాక్షన్ చేసేసుకుంటారు మీకు అర్థమైంది కదా టెంపరేచర్ నలభై ఉన్నా అరవై ఉన్నా ఎనభై ఉన్నా వంద రియాక్షన్ ఒకే లాగం ఉన్నది అది ఒక అబ్జర్వేషన్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి నేను యువకుడుగా ఈ దేహము యువనలో ఉన్నప్పుడు మధ్య వయస్సులో ఉన్నప్పుడు పెద్ద వయస్సు వచ్చినప్పుడు నేను అనే అనుభవంలో మాత్రేమీ లేదు అనే నిర్ణయానికి మీరు రాగలుగుతారు ఆ నిర్ణయానికి రావాలంటే పుస్తకాలు చదివి వస్తారా నిర్ణయానికి పుస్తకాలు చదవడం ఉంటుంది పుస్తకం చదవచ్చు పుస్తకంలో ఈ విషయమే చర్చిస్తున్నారుగా ఆ పుస్తకాన్ని చదువుతారు ఆ పుస్తకం చదవకపోతే అటువంటి అబ్జర్వేషన్ చేయాలని మీరు తోచకపోవచ్చు కూడా కానీ ఫైనల్ గా పుస్తకం చదివేది ఏదో చదువుతారు వినేది ఏదో వింటారు ఫైనల్ గా ఆ నిర్ణయాన్ని మీరు చేసి విధానం ఎలా ఉంటుంది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఒక నిష్కర్షకి మీరు రావాల్సి ఉంటుంది అని చేతన ఇప్పుడు శాస్త్రము గొప్పది దాని విలువ దానికి గలదు గురువు గొప్పవాడు ఆయన విలువ ఆయనకు ఉన్నది బట్ అంతిమంగా నీవు నీ స్వరూపాన్ని పరిశీలించి శోధించి తెలుసుకోవాలి నేను మాట్లాడుగుతా మీరు పెద్దలు చెప్పండి మీరు గురువు గారి పాదుకలు పెట్టుకుని రోజు అభిషేకాలు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి సపోజ్ అప్పుడు మీకు మీ స్వరూపమును మీరు శోధించి నేను పక్కన చేర్చే అవస్థలు మారుతున్నాయే తప్ప నేను మారుటలేదు అని తెలుసుకునే అవకాశం ఉంటుందా ఎందుకంటే మీ అటెన్షన్ అంతా కూడా ఎటో అంటే గురువు గారు దండం పెట్టేసి ఆయన దగ్గర తెలుసుకునేది ఏదో తెలుసుకుని ఆ మీరు మీలో మీరు అన్వేషించి నేను హై స్కూల్లో చదివిన రోజుల్లో ఈ నేను యూనివర్సిటీలో ఉద్యోగంలో ఉద్యోగం వెరగబెట్టినప్పుడు అదే నేను ఉద్యోగం మానేసి కాళ్ళు కూర్చున్నప్పుడు కూడా అదే నేను దీన్ని బాగా శోధన చేసి దేహం అనే దాంట్లో ఎన్ని మార్పులు వచ్చినా నేనులో ఏ మార్పులు రావడం లేదు అనే నిష్కర్షకు మీరు రావాలక్కర్లేదా రావాలి అదే గడచిన శ్లోకంలో మనం చూసిన తర్వాత నేను నందు దేశము ప్రభావం ఏమైనా ఇది కూడా మంచి మేము మీరు మీ అనుభవాలను మీరు చూసుకోండి నేను హైదరాబాదులో ఉన్నాను హైదరాబాదులో నేను కాకినాడ వెళ్ళాను కాకినాడలో నేను ఋషికేశ్ లో నేను ఆ నేను లో తేడా ఏమైనా ఉందా చూసుకోవాలి మీరు మీరు పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది ఏమీ తేడా లేదని నేను దృష్టాంతం ఇస్తూ ఉంటాను అంటే కొంచెం డ్రమటిక్ దృష్టాంతం ఇస్తూ ఉంటాను బాంబేలో విమానం ఎక్కి న్యూయార్క్ లో దిగండి చాలా ఫ్లైట్స్ అలా వేగంగా పోతాయి యునైటెడ్ ఫ్లైట్ ఉండే బాంబేలో ఎక్కితే న్యూయార్క్ లో చూస్తుంది పద్నాలుగు గంటలు వాడు ఆ పద్నాలుగు గంటల్లోనూ మీరు వాడిచ్చిన సౌకర్యాన్ని మీరు వాడుకుంటే మీరు వాడుకోకపోతే వేరే సంగతి వాడుకుంటే ఓ సినిమా చూసేయొచ్చు హిందీ సినిమా చూపిస్తాడు ఓ సినిమా చూసేయండి కడుపు భోజనం పెట్టేస్తాడు అది తినేసేయండి ఓ దుప్పటి ఇష్టాన్ని తప్పుకుని పడుకోండి ఈ లోపల న్యూయార్క్ వస్తుంది అంటాడు వేగండి పద్నాలుగు గంటలు గడవడం కష్టమే ఉందండి న్యూయార్క్ లో దిగుతారు మీరు ఇప్పుడు అది ఎక్స్పెరిమెంట్ అంటే సాయంకాలం ఇచ్చి పొద్దున్నే న్యూయార్క్ లో దిగుతారు అప్పుడు నేను బొంబాయి నేను న్యూయార్క్ ఆ నేనులో తేడా ఏమైనా ఉందా నేను పరిశీలన చేశా ఏమి తేడా బొంబాయిలో అదే నేను న్యూయార్క్ లో చంద్రమండలం మీదకి వెళ్ళిన అదే నేను దీన్ని బట్టి మీకేమీ తెలిసింది దేశమునకు నేనుపై ప్రభావం ఎత్తిది లేదు తర్వాత ఇంకొక శోధన మీరు చేయండి దేహము చూస్తే కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు ఇలాగ అనేకములైన అంగములు కదా మనం కొంచెం అనాటమి కొద్దిగా చూసినట్లయితే కాలేయము పెద్ద ప్రేములు చిన్న ప్రేములు గుండెకాయ ఉపరితిత్తులు అంటూ అనేకములైన అవయవములు లోపల దళము ఒకటి కాదు రెండు కాదు డాక్టర్లు ఈ అవయవాలన్నింటినీ సర్దుబాటు చేసి వాటిని కండిషన్ లో అట్టి పెట్టడం కోసం సతమతం అవుతూ ఉంటారు ఇప్పుడు అలా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు నేనేమిట్యి ఉండాలి అనేకముల ముద్ద ఉండాలి అంతే కదా మరి నేను అనుభవం చూసుకోండి నేననే అనుభవంలో నేను అనేకము యొక్క ముద్ద అనేకం కలిసిన వాడను అనే అనుభవం మీకు కలుగుతుందా లేకపోతే హోమోజీనియస్ గా మీకు అనుభవానికి వస్తుందా ఏకరూపంగా అనుభవానికి వస్తుందా అనేకము అనే రూపంగా అనుభవానికి వస్తుందా మీకు ఎలా అనుభవానికి వస్తుంది ఏకరూపంగా అనుభవానికి వస్తుంది మరి ఆ అనుభవాన్ని మీరు పరిశీలించాల్సి ఉంటుంది నేను అన్నప్పుడు మీకది కొంచెం చిన్న నేను పెద్ద నేను బుడగ గాలి ఊదితే పెద్దది గాలి ఊడి గాలిపోతే చిన్నది ఆ రకంగా ఈ నేను కూడా బుడగ వలె చిన్నది పెద్దది వ్యాకోచము సంకోచము గలదిగా అనుభవానికి వస్తుంది లేక పరిమాణముతో సంబంధము లేని చైతన్యముగా అనుభవానికి వస్తుంది కూడా చూసుకోవాలి మీరల్లా చూసుకున్నట్లయితే మీకు ఆ నేనును మీరు శోధన చేసినట్లయితే ఆ నేనుకి దేహము యొక్క అవస్థలతో సంబంధము లేదనియు కాలము యొక్క ప్రవాహము చేత అది ప్రభావితమయ్యేది కాదనియు దేశము యొక్క ప్రభావము ఆ నేనుపై లేదనియు మనస్సులో వచ్చిపోయే సుఖదుఖములు ఎలా ఉన్నా ఆ నేనుకి ఎట్టి మార్పు లేదని ఎందుకంటే మీరు సుఖంగా ఉన్నప్పుడు నేను దుఃఖంగా ఉన్నప్పుడు నేనులో మార్పు ఉండదు రోగం వచ్చినప్పుడు నేను రోగం తగ్గినప్పుడు నేను కూడా మార్పు ఉండదు మీరు జాగ్రత్తగా వాటిని అన్నిటినీ శోధన చేసుకుంటూ పోయినట్లయితే ఆ నేనులో మార్పే ఉండదు మీకు దాహం వేసినప్పుడు నేను పరిశీలించండి నేను దాహం వేస్తుంది మంచి నీళ్లు నేను దాహం తీరింది నేనులో మార్పు ఉండదు దాహం దేహానికి ప్రాణశక్తికి ఉంటుంది తప్ప నేను నేను దాహం అనేది ఉండదు కాబట్టి దాహం తేరడం ఉండదు ఆకలి దప్పికలకు అతీతమైనది నేను సుఖ దుఃఖములకు రోగ ఆరోగ్యములకు అతీతంగా ఉంటుంది నేను అనే అనుభవం దేశకాలములకు అతీతము నేను అనేకము యొక్క సమావేశము కాదు అది అద్వైతం అంటే అదే అర్థం నీకు అద్వయముగా అనుభవానికి వస్తుంది తప్ప అనేకముల యొక్క బుద్ధగా అనుభవానికి రాదు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసి అడుగుతాను నేను ఛాలెంజ్ చేసుకున్నా అంటే ఏమిటంటే జనులకు ఏమిటి ఎలా సంకల్పించాలో ఎరుగుదురు కానీ ఏమిటి సంకల్పించాలో ఎరుగరు ఏమిటి సంకల్పించాలో ఎరుగుదరు కానీ ఎలా సంకల్పించాలో ఎరుగరు అహం శర్మ ధర్మపత్రి సమేత అహాన్ని ఇలాగే కంపస్థం చేసింది మళ్ళించడమే ఎరుగుదురు కానీ హం గురించి ఎటువంటి ప్రశ్నలు ఏవనెత్తమలేను అనే విధానాన్ని ఎరుగరు అంటారంటే వాట్ టు థింక్ ఈయనకు తెలుసునే తప్ప హౌ టు థింక్ ఎరుగ నేను హౌ టు థింక్ మీకు నేను పాఠంలో చెప్తున్నా హౌ టు థింక్ చెప్పేప్పుడు కొన్ని ప్రసిద్ధములైన అంటే కొన్ని పట్టు లోకంలో ఒక గాడిలో పడినటువంటి భావజాలం ఒక ప్రసిద్ధమైన భావజాలం అంటే జనుల మనస్సులలో ఆదుకుని ఉన్న భావజాలం ఏదైతే కలదో దాన్ని అంతని కూడా తుడిచిపెట్టడం అయిపోతుంది ఏం లేదో లేదు దాన్ని అంతనే క్వశ్చన్ చేయడమే అవుతుంది అది హౌ టు థింక్ అనేది అలా మీరు అహం కౌశిక సహోత్ర అని మీరు అన్నారు తప్పే ఉంది మీరు చిలక పలికినట్టుగా పలికారు మీరు కౌశికుడు ఏమీ అడగారు కౌశికుడు మీ మేనత్తు కొడుకు మేనమావ కొడుకు ఏం కాదు నేను ఈ మాట అంటే ఒక ఆయన కోపం వచ్చింది నేను మాట వరుసకి కౌశికుడు మీ మేనత్తు కొడుక మేనమావ ఆయన కోపం వచ్చింది ఏమిటండి బ్రదర్ అలా మేనత్తు కొడుకు ఉంటారు ఏమిటన్నాడు ఆయన అంటే మా గురువు గారు అలా మేము అలాగే మీరు ఇంకా మాట్లాడకండి అని నీ సొమ్ము ఏం పోయానయ నేను మళ్ళీ ఇంకో మాట అడిగాను నువ్వు అడిగిన మాట ఆయన అడిగిన పరాశరుడు గురించి అంటే పరాశరుడు గురించి మీరు అలా అంటారేమిటి పరాశరుడు భావమరద ఎలా అవుతాదంటే వీటండి పరాశరుడు అంటే మీకు కోపం వచ్చింది మీ భావమరద ఏమన్నానా అని మళ్ళీ అదే మాట వచ్చింది సో కౌశిక గోత్రన్ని మీరు అన్నారు మీరు ఓ కళ్ళు మూసుకుని నేను అనుభవాన్ని మీరు పరిశీలన చూసుకోండి ఆ అనుభవంలో మీకు గోత్రం ఏమైనా కనపడిందా మీరు చెప్పండి గురికే ఏదో చిలక పలికినట్టుగా పలికేరే ఎవరో పలకమన్నారు మీరు పలికేరు తప్ప నీకేమైనా గోత్రం కనపడిందా లేదు కదా మరి ముండకోపనిషత్తు ఆత్మస్వరూపాన్ని అగోత్రం అని వర్ణించింది వీడు గోత్రం తుమ్మితే దాత గోత్రం చెప్తూ నీ స్వరూపంలో గోత్రం లేదురా అని శృతి చెప్పింది ఎలా ఆలోచించాలో కూడా తెలుసుకోవాలి తర్వాత మీరు ధర్మపత్రిని సమేత అని చెప్తాడు నేను ధర్మపత్రితో కూడి ఉన్నాను అని అలా చెప్పినప్పుడల్లా ఆవిడ విన్నట్ల ఆవిడ విన్నట్లా చెప్పక్కల్లా చెప్పినప్పుడల్లా ఆవిడ విందనుకోండి ఎవటం ఇంక మీరు మీ పక్కనే ఉండాలి నాకంటూ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదా ఎవటైనావిడ అడిగిందంటే మీరు చెందముచ్చుకోవాల్సి వస్తుంది పాపం వాళ్ళు ఫోన్లో వీడినెందుకు మనం కష్టపెట్టాలని అరగటం లేదు కనుక సరిపడుతుంది మీరు మంచి చేయండి కళ్ళు మూసుకుని నేను అనే అనుభవాన్ని ఆ నేను అనే అనుభవంలో ధర్మపత్నితో కూడి అనే ధర్మపతిని ఉందా అక్కడ కూర్చుందా అని నేను అనే ధర్మము దాని ఎందుకు లేదు రేవతి నక్షత్రంలో పుట్టుట అనే ధర్మం ఉందా ఆ నేను ఏందో లేదు పద్నాలుగో తారీఖున పుట్టుట ఏప్రిల్ పద్నాలుగును పుట్టుట అనే ధర్మం ఉందేమో చూడండి ఒకసారి ఆ నేనులో ఇవన్నీ కూడా మీరు ఆలోచన అనేది చేయటం మానేసి సమాజము కుటుంబము ఏ విధంగా మిమ్మల్ని ఆలోచించమందో అదేవిధంగా ఆలోచిస్తో వీటినన్నిటినీ మీరు నెత్తికెట్టుకున్నవి తప్ప వీటిని ఎప్పుడైనా ఇది ఏమీ అని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇవి ఏమీ నిలకడం అది నేను తర్వాత నేను జడునైపోతాను అని యోగులు చెప్పారు నేను జడును అంటే మట్టి ముద్దవలే లేకపోతే సెలవిడి ముద్దవలే నేను ఏమీ తెలియని వాడిగా అయిపోతాను అని ఓకే మీరు ఆ నేను యొక్క అనుభవాన్ని చూడండి అనుకుని చూడండి నేను చలివిడి ముద్ద వలే ఎందుకు ఏమీ తెలియని జడు అను మట్టి ముద్దలాగా అయిపోయినాను అయితే బెల్లం ముచ్చని రాయిలాగా అయిపోయినాను నాకు ఏమీ తెలియటనే ధర్మమే నా ఎందు లేదు అని అనుకుని చూడండి అదంతా మీకు తెలుస్తూ చక్కగా కళ్ళ కట్టినట్టుగా తెలుస్తూ మీ ధర్మాన్ని మీ స్వరూపాన్ని మీరు త్రోసిపుచ్చలేరు బంగారము నేను మెలమె పచ్చగా మెరిగకుండా అయిపోతాను అయిపోగలదా కాబట్టి నేను జను అయిపోతాను నేను సమాజంలోకి ప్రవేశించి ప్రకృతి లయుల్లో ప్రకృతి లయమును పొందేస్తాను ఇది యోగులు ప్రకృతి అంటే జగత్ ప్రకృతి దాంట్లో విలీనం అయిపోతాను అంటే ఏమీ తెలియకుండా అయిపోతాను ఆ తర్వాత ఏమంటాడు నేను ప్రకృతి లయమైనాను అంటాడు అంటే వీడికి తెలిసినట్టుగా తెలియదు కాబట్టి నేను ఎందు జగత్వము కూడా అనుభవమునకు వచ్చే అవకాశమే లేదు నేను ఈ మధ్యకాలంలో ఈ నేను గురించి ఇంత విస్తారంగా చెప్పలేదు నేను కర్తం చెప్పు ఉండాల్సిందే చెప్పలేదు అంజదేవి గారు అని కాబట్టి నేను యొక్క స్వరూపాన్ని మీరు నిర్మోహ మాటంగా వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనేటువంటి శంక పెట్టుకోకుండా సరిగ్గా శోధన చేస్తే ఏ దేవతకి కోపం వస్తుందో అనే భీతి పెట్టుకోకుండా దేవతలు ఎందుకు మీరు సత్యం తెలుసుకుంటారంటే దేవతలు ఎందుకు కోపడతారు జ అలా అర్థవాద సత్యం తెలుసుకుంటే మన చేతిలోంచి దాటిపోతాడేమో అని దేవతలు అడ్డుపడతారు అని ఓ చోట ఉంటుంది అప్పుడు మీరంటాడు ఆ దేవతల యొక్క ఆత్మ కూడా నేనే అంటే ఆ దేవతలు పక్కకి తప్పుకుంటారు ఈ ప్రసంగం అంతా వచ్చింది గృహదారంగకంలో వచ్చింది కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటానంటే దేవతలు అడ్డుపడారు వాళ్ళు ఆశీర్వదిస్తారు తప్ప మీరు కళ్ళు తెరిచి చూస్తానంటే సూర్యుడు ఆశీర్వదిస్తాడా సూర్యపడతాడా నేను కడుమూసుకుంటుంటానంటే ఏమండూ చూస్తానంటే మాత్రం ఆశీర్వదిస్తారు అనుగ్రహిస్తారు నేను చక్కగా చూడగలుగుతాను కాబట్టి నేను యొక్క స్వరూపాన్ని మీరు పరిశోధన చేసి కేవల చివరూపులను కేవలం అంటే అకేలా కేవలాన్ని చికేమవుతుంది అకేలా అవుతుంది అది తప్ప మరొకటి లేదు దాన్ని కేవలము అని కేవల చివరూపుడను నేను అని మీరు నిర్ధారణ చేసుకోవాలి ఈ ఫిలాసఫర్స్ ఉంటారు కొంతకం లేదు అంటే వాళ్ళు స్కూల్ స్థాతం ఉంటుంది పూర్వం ఫిలాసఫర్స్ ఉంది భారతదేశం ఒకప్పుడు స్వర్ణయుగంలో ఒక వెయ్యి సంవత్సరాల కాలంలో మహామొహులు పుట్టిన దేశమే కాళిదాసు వరాహమిత్రుడు ఆద్యభతుడు ఎంతసేపు చెప్పినా ఈ పేర్లే చరకుడు సుష్కుతుడు ఎంతసేపు ఈ భాస్కరాచార్యుడనే మేథమెటిషియన్ విక్రమాదిత్యుడు అశోకుడు అశోక చక్రవర్తి భగవాన్ బుద్ధుడు మహాదీరుడు శంకరుడు ఇవే పేర్లు నేను చెప్పిన కాలఖండంలో ఈ పేర్లే వినపడతారు ఇంకా కొన్ని పేర్లు మీరు చెప్పవచ్చు నాగార్జునుడు దింగ్నాగుడు పాణిని మహర్షి కాత్యాయనుడు పతంజలి మహర్షి ఇలాగా గుర్తొచ్చిన పేర్లు మీకు చెప్పారు మీరు అకాడమిక్ గా కూడా ఇట్ ఈ కన్ఫర్మ్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ దానిని స్వర్ణయుగము అని అంటారు ఇది మామూలుగా మా చిన్నప్పుడు ఎస్ఎస్ఎల్సి పరీక్షలో ఫిఫ్త్ ఫారం పరీక్షలో కూడా బిట్ క్వశ్చన్ ఒక మార్క్ మాకు ఖాయంగా మాకు దొరికినా గుప్తుల కాలము నాటి యుగమునకు పేరు మౌర్య చంద్రగుప్తుడు చాణక్యుడు కూడా ఆ కాలంలో ఉన్నాటి వారు బీసీడీ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏడీ అంటే ఆఫ్టర్ డెత్ అని అలా అన్నారు తర్వాత ఇప్పుడు సిఇ అనుకున్నారు ఏమిటి ఆఫ్టర్ డెత్ ఏమిటి నా తర్వాత బాగులేదు వినని కూడా అనేది అంటే క్రైస్ట్ పోయిన తర్వాత అని అభిప్రాయం సో ఆఫ్టర్ డెత్ కాదులండి సిఈ సిఇ అంటే కామన్ ఈరా కామన్ ఈరా అని పేరు సో అది ఇప్పుడు ఉన్న క్యాలెండర్ కి సిఇ అని పేరు ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న క్యాలెండర్లకి సిఈ అదేదో క్రిస్టియన్ క్యాలెండర్ అనుకుంటారు చాలా మంది నేను డైవెక్ట్ అయ్యి చెప్తున్నాను నేను అది క్రిస్టియన్ క్యాలెండర్ అనుకుంటా క్రిస్టియన్ క్యాలెండర్ కాదు అది జూలియన్ క్యాలెండర్ అంటారు జూలియస్ సీజర్ అని ఆయన పెట్టాడు తన పేరు ఒక మాసం పెట్టుకున్నాడు అగస్టైల్ సీసర కొడుకు కొడుకు మనవుడు నాకు గుర్తులేదు ఆయన కూడా తన పేరు మీద ఓ మాసం పెట్టుకుని పది మాసాలని పన్నెండు మాసాలు చేశారు అప్పటికే సెప్టెంబర్ అక్టోబర్ ఇవన్నీ పేర్లు ఫిక్స్డ్ అయి ఉన్నాయి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వాటిని మార్చకుండా ఆ మధ్యలో జూలై ఆగస్ట్ అనే రెండు పేర్లన్నీ జోడించి పన్నెండు మాసాలను చేసి దాన్ని ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ తోటి అప్డేట్ చేసుకుని పెట్టుకున్నారు అలా అప్డేట్ చేయటంలో మూడు వందల అరవై రోజులకు అప్డేట్ చేశారు ఉండేవి పన్నెండు మాసాలకు అప్డేట్ చేశారు సంవత్సరం అంటే పది మాసాలు కాదురబాబు అని పన్నెండు మాసాలు మూడు రోజులు వచ్చింది అలా ఉండేవి మాసాలు అప్పుడు అది కూడా ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ తేడా వచ్చేస్తున్నాయి ఫస్ట్ ఉంటే అదే ఫైవ్ డేస్ కి ఎడ వచ్చింద్రా ఈ సంవత్సరం ఐదు రోజులు తక్కువ పడుతుంది మనం అది కలపాలి అనంటే జూలియన్ మహారాజు క్యాలెండర్ కనుక ఆయన మంత్ ఎక్కువ పెట్టాను అన్నారు మహారాజు గొప్పవాడు ఆయన మంత్ కూడా ఒక రోజు ఎక్కువ పారాయణ అక్కడికి జూలై ముప్పై ఒకటి కదా జూలై ఆగస్ట్ కూడా పక్క పక్కన ఉన్నా కూడా అవి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఉన్నారు కాదండి ఒకటి విడిచి ఒకటి ఆ రెండు మాత్రం మాట్లాడతాం ఎందుకంటే మహారాజు జూలై జూనియన్ అండ్ ఆగస్టు కె ముప్పై ఒకటి ముప్పై ఒకటి అక్కడికి ఐదు రోజులు రెండు తీసేస్తే ఇంకా మూడు దిగిలేదు ఆ మూడు ఎక్కడో సర్దారు మార్చిలో ఒకటి ఆగస్టులో ఒకటి జనవరిలో ఒకటి అలా ఎక్కడో డిసెంబర్ లో ఒకటి అలా సర్ద్యారు ఐదు రోజులు కాదు ఆరు రోజులు సద్దారు అయినా ఆరు గంటలు తేడా వచ్చి ఆరు గంటలు ఐదు గంటలు నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో నెల ఎక్కువ పడేస్తారు ఓ రోజు తేడా వస్తే ఫిబ్రవరిలో తగ్గించుకోండి అన్నారు రెండు రోజులు ఫిబ్రవరి ఎవరి పేరు మీద లేదు తగ్గించుకోండి అన్నారు ఈ రకంగా ఎస్ట్రనాజికల్ గా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు ఈ మధ్యనే ఒక సెకండ్ తేడా వస్తే దాన్ని కూడా అప్డేట్ చేశారు అది క్రిస్టియన్ క్యాలెండర్ అనకూడద మతం రంగు పులమద్దు కానీ ఒక ఫ్యాక్ట్ లేకపోలేదు అదేంటంటే వాటికన్ చర్చ్ చాలా పవర్ఫుల్ గా ఉండేది ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తుల కాలం తర్వాత వ్యాటికన్ ఏం చేసిందంటే ఈ క్యాలెండర్ స్వంతం చేసుకుని దాని మీద క్రిస్టియన్ మతాన్ని పులిని ప్రయత్నం చేసింది వాళ్ళకి అవసరం అయింది అలా ఎందుకంటే వాళ్ళకి ఈస్టర్ పండుగ జరుపుకోవాలి క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి న్యూ ఇయర్ పండుగ జరుపుకోవాలి అందుకోసం ఈ క్యాలెండర్ వాళ్ళు కొట్టుకున్నారు ఈ విధంగా ఏదో ఏదో నడిచింది సో నేను ఒకటి నుంచి ఒకటికి వెళ్ళాను సో ఈ మహాత్ములు మహాత్ముల గురించి ఇలాంటి మహాత్ములు అందరూ ఉండేవారు ఒక మృత్యుస్మరణి ఒక మౌనం ఉండేవారు ఆ కాలంలో ఉన్న విజ్ఞానము తరువాతి కాలంలో మరుగున పడిపోయి చాలా దురదృష్టకరమైన విషయం అలా ఎందుకు జరిగిందంటే మరి సివిలైజేషనల్ మూమెంట్స్ అలా ఉన్నాయి ఆర్నాల్డ్ టాయిదలైనటువంటి మహావిద్వాంసులు ఈ సివిలైజేషనల్ మూమెంట్స్ ని వాళ్ళు బాగా పరిశోధించి స్టడీ చేశారు వాళ్ళు అనేక కొత్త విషయాలను చెప్పారు కాబట్టి ఆ తర్వాతి కాలంలో అవంతా కూడా మరుగులు పడిపోయారు మరుగులు పడిపోయి ఒక బానిస మనస్తత్వం ఏర్పడి ఆలోచించటం మానివేసినటువంటి పరిస్థితి నిర్మాణం అని అసలు ఆలోచిస్తే ఒట్టు వాడు చెప్పింది వీడు కంఠసం పెట్టేసేయటము దాన్నే జీలక పలుకున్నట్టు పలుపుతూ ఉండడమే తప్ప ఆలోచించడం అనే లక్షణమే లేకుండా అయిపోయి మనం అలా ఉండరాదు మనం ఆలోచించటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఆలోచించి శోధించి పరిశీలించి మనం అహం యొక్క స్వరూపాన్ని నిర్ధారణ చేసుకోవాలి నేను ఈ మాటంతా ఎక్కడి నుంచి వచ్చానంటే పూర్వకాలంలో స్కూల్స్ ఆఫ్ థాట్ ఉండేవి ఫిలాసఫీస్ ఉండేవి పిచ్చి పిచ్చి మతాలు ఉండేవి కావు ఫిలాసఫీస్ ఉండేవి ఆ ఫిలాసఫీస్ లో భక్తులు అంటే కుమారుల పట్ట యొక్క సిద్ధాంతాన్ని అనుసరించేవారు ప్రభాకరులు వైశేషికులు నైయాయికులు యోగులో కొద్ది ఓ మేరకు యోగులు వీళ్ళందరూ ఏమన్నారంటే ఆత్మ జడమని చెప్పారు నేను ఇదంతా రాసుకొస్తున్నాడు విద్యార్జు స్వామి మీకు కట్ శ్లోకాల్లో ఉన్నాయి ఆత్మ జడము చెప్పారు ఆత్మ జడము ఎవరికి తెలుస్తుంది తప్పని మీరు ఆత్మకి తెలుస్తుందా అనాత్మకి తెలుస్తుందా ఆత్మగే తెలుస్తుంది అనాత్మ ఎలాగో జడమే ఆత్మకే తెలుస్తుంది అటువంటిప్పుడు ఆత్మకే తెలుస్తుంది అన్నప్పుడు ఆత్మ జడమవుతుందా చేతనం అవుతుందా వాళ్ళు దానికి ఏదో లెక్క పెట్టారు ఆత్మకి మనస్సు కలిసినప్పుడు చైతన్యం పుడుతుంది అని చెప్పారు ఆత్మ జడమే మనస్సు జడమే ఆత్మ మనస్సు సంయోగే చైతన్యం ఆత్మ చైతన్యం జ్ఞానం జాగితే జ్ఞానం పుడుతుంది అని ఆ విధంగా చెప్పుకొచ్చారు ఆ సిద్ధాంతంలో ఆత్మ జడము అని వాళ్ళు సిద్ధాంతీకరించినారు ఆత్మ ప్రకృతిలో విలీనమై జడప్రాయమైపోతుంది అని యోగుల సమాధిని అలా చెప్పారు వీటిని అన్నింటినీ కూడా ఖండించారు ఇక్కడ పాపం ఆ రోజుల్లో వాళ్ళు ఫిలాసాఫికల్ గా ఆలోచించే వాళ్ళు తత్వ దృష్టితో ఆలోచించేవాళ్ళు ఆ తరువాతి కాలంలో స్వర్ణయుగం అయిపోయిన తర్వాత పురాణ సాహిత్యం బాగా ముందుకొచ్చింది అంటే వ్యాసులు రాసి పెట్టిన పురాణాలు ఏవో కొన్ని మౌలికమైన ఉండి ఉంటాయి దాని మీద బేసిస్ గా తరువాతి కాలంలో ఏదో కథ చెప్తూ ఉండడం ఇప్పటికీ ఉంది ఆ లక్షణం రమణ పురాణం నేను పరిచిగా పూర్తి చేసుకునే ఉంటాను ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే మాన సరోవరు వెళ్ళొస్తాడు వెళ్ళొచ్చి చిన్న పురాణం ఒకటి చేస్తాడు నేను ఆ మఠాధిపతి మఠాధిపతి అయ్యి ఉంటాడు తాను శిష్యుల్ని వంద మంది శిష్యుల్ని వేసుకుని మానవ వెళ్ళి కైలాస దర్శనం చేసి వచ్చి నా మానస సరోవర యాత్ర అనుభవములు అని ఒక పురాణం చెప్పారు ఎందుకు ఆయన మానస సరోవర యాత్ర అనుభవాలు మిగతా వాళ్ళకెందుకు కొన్ని సందర్భంలో ట్రావెల్ ఆ ఉంటుంది ఆ ట్రావెల్ యొక్క లక్షణాలు చెప్పినట్లయితే తర్వాత వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆ విధంగా రికార్డు చేసి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మందులు పట్టుకు వెళ్ళండి అని చెప్తే పర్వాలేదు అలా చెప్పడు అదేం చెప్పడు అసలు సైంటిఫిక్ అవుట్లుకే లేకుండా ఇప్పుడు మూర్ఖంగా ఉండడమే తప్ప సైంటిఫిక్ గా ఆలోచించటం అనే అలవాటు ఉండదు అది చేత కాదు కూడా అప్పుడు ఏం చేస్తారో తెలుసునండి సైంటిఫిక్ గా ఆలోచించడం చేత వాళ్ళు సైంటిఫిక్ గా ఆలోచించటము పాపము అని సిద్ధాంతీకరిస్తారు మహాత్ముడు నాకెవ ఉత్తరాంధ్ర ఒక రిషన్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే దోస్ హూ బిలీవ్ ఇన్ అబ్సర్జిటీస్ డు నాట్ హెసిటేట్ టు కమిట్ అట్రాసిటీస్ అని చెప్పాడు అబ్సర్జిటీస్ ని నమ్మడానికి అలవాటు పడ్డవాళ్ళు ఎంతటి ఘోరకృత్యములైన చేయుటము మెరుకాడము అని దాని అనుభవం కాబట్టి వీళ్ళకి సైంటిఫిక్ స్పిరిట్ లేకపోగా భయంకరమైన నమ్మకాలను మూఢ విశ్వాసాలను పెట్టుకుని సైంటిఫిక్ స్పిరిట్ ఉన్న వాణ్ణి కిందకి దిగలాగి వాడిని పాపి అని త్రోసిపుచ్చేటువంటి నేరాన్ని చేయటానికి వీళ్ళు వెనుక అంతటి ఘోరకృత్యాలను చేస్తారు భారతదేశంలో అటువంటి ఘోరకృత్యములు చేసిన ఘటనలు చాలా తక్కువ యూరోప్ అయితే గార్డన్ బ్రూనో అనే మహాషి ఒకటి ఆయన చెప్పిన మాట ఏమిటంటే భూమి బల్లపొరుపుగా లేదా భూమి గుండ్రంగా ఉంది అన్నాడు ఆయన అంటే ఆయన ఏం చేశారంటే వెటికన్ పూపు ఆయన చెప్పిన మాటలను ఆయన వ్రాసిన వ్యాసాన్ని పరిశీలించి ఇది బైబిల్లో చెప్పిన దానికి విరుద్ధముగా ఉన్నది అని మీరు నిర్ణయించి అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు నువ్వు చెప్పిన మాట తప్పని ఒప్పుకో అని అడిగారు అడిగితే నేను చెప్పింది తప్ప అయితే కదా ఒప్పుకోవడానికి అని ఆయన ముందు కొట్టుకొట్టు కూర్చున్నాడు ఆఖరికి అతనికి శిక్ష వేశారు బర్నింగ్ గాంధీ బర్నింగ్ గాంధీ ఉంది స్టేక్ బర్నింగ్ గాంధీ స్టేక్ అంటే కత్తు కొయ్య కట్టేసి నిప్పు పెట్టడం చుట్టూ కత్తిలు పేర్చి నిప్పు పెట్టడం అంటే సజీవంగా దహనం చేయటం సజీవ దహనం అసలు అలా కట్టేసి సజీవంగా నిప్పు పెట్టడానికి సిద్ధపడేప్పుడు ఆఖరిని అడిగారు నిప్పు పెట్టే ముందు అడిగారు ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుంటావా అంటే ఆయన తప్పు కదా ఒప్పుకోవడానికి అన్నాడు అంటే వెంటనే నిప్పు పెట్టారు భ్రూణో భ్రూణో అనే మహాశైర్ని కాబట్టి అప్సర్జిటీసులోని నమ్మి వాళ్ళు ఘోరకృత్యాలు చేయడానికి వెనుక సైంటిఫిక్ స్పిరిట్ ని పక్కన పెట్టి ఎప్పుడైతే సమాజము సైంటిఫిక్ స్పిరిట్ కి దూరమైపోయినదో అప్పుడు ఆ సమాజంలో వెర్రితలలు వేస్తాయి మతం పేరుతో ఘోరమైన అకృత్యాలు బయలుదేరతాయి మతం పేరుతో అంధాంధములైన విశ్వాసములు చలామణిలోకి వస్తాయి ఆ రకంగా వచ్చే పూర్వం వాళ్ళు సిద్ధాంత ఫిలసాఫికల్ స్కూల్స్ ఆఫ్ థాట్ ని చెప్పేవాడు సమాజాన్ని ఆ స్వర్ణ యుగ కాలం నాడు స్వర్ణయుగం అయిపోయిన తర్వాత సిద్ధాంతము తత్వము వెనక్కిపోయి కేవలము గృఢి నమ్మకములను ముందుకు తీసుకురావడము అనే పద్ధతి వచ్చింది ఒకడు ఒక విగ్రహాన్ని పూర్తి చేస్తానంటే ఇంకొకడు ఆ విగ్రహాన్ని పూర్తి చేయకూడదు ఈ విగ్రహాన్ని పూర్తి చేయటం అని ఈ విగ్రహం గొప్పదా ఆ విగ్రహం గొప్పదా అని దెబ్బలాటలు ఇంట్లో అసలైన దేవుడు ఏ విగ్రహము అని దెబ్బలాటలు సమాజము దిగారిపోయింది మీరు గమనించదగిన విషయం ఈనాడు కూడా సమాజము అదే ధోరణిలో కొనసాగుతూ ఉంటుంది అనేక అంశాలలో సైన్స్ బాగా డెవలప్ అయింది దాని ప్రభావం కూడా ఉంటుంది వీళ్ళు సైన్స్ డెవలప్ టెక్నాలజీని వాడుకుని అంధవిశ్వాసాలని ప్రచారం చేస్తారు టెక్నాలజీ వేరు సైన్స్ వేరు టెక్నాలజీని వాడుకుని అంధవిశ్వాసాన్ని ప్రచారం చేస్తారు సైన్స్ లో అంధవిశ్వాసానికి తాగుండదు అంచేతనే టెక్నాలజికల్ స్పిరిట్ అని అందరం సైంటిఫిక్ స్పిరిట్ అనే అంటారు ఓ మహాత్ముడు అన్నాడు సైన్స్ ఈజ్ ద ట్రూత్ టెక్నాలజీ ఇస్ ది బై ప్రోడక్ట్ అలాగే ఫిలాసఫీ ఇస్ ది ట్రూత్ రిలీజియన్ ఇస్ ది బై ప్రోడక్ట్ అని అన్నారు బై ప్రోడక్ట్ లో మీకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది టెక్నాలజీలో మీకు కత్తి ఉందనుకోండి దాంట్లో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు సైన్స్ లో మంచి చెడు కతీతనం ఫిలాసఫీ అని అలాగే ఫిలాసఫీలో మీకు మంచి చెడు ధర్మాధర్మములు అనే భేదములకు అతీతంగా ఉంటుంది మతంలో ఈ భేదాలన్నీ వస్తాయి సో ఈ విధంగా ఇదంతా కూడా గమనించదగ్గది కాబట్టి నేను అనే తత్వాన్ని బాగా పరిశీలించినట్లయితే నేను బాగా పరిశీలించి పెట్టుకోవడం చాలా అత్యావశ్యకం అహం బ్రహ్మాస్మ్యనే మహావాక్యము యొక్క సాక్షాత్కారం కలగడానికి మొట్టమొదటి స్టెప్ ఆ ఆత్మశోధన అనేది చాలా అవసరం నేను ఏదో పెద్ద పురాణం కింద సో ఇప్పుడు ఆ శ్లోకాన్ని చూద్దాం బహుధా అచిద్రూపోదిద్రూప ఇతి ఉద్విశేషే బహుధ కలహం యొక్క అచిద్రూప అథిద్రూప ఛదిద్రూప అందుకు ముందు శ్లోకాన్ని మీరు చూసినట్లయితే ఆత్మా అణువా మధ్యమ పరిమాణము వలద మహత్త అని మూడు మూడు భావాలు పెట్టి అలాని ఇటీవ కలహించుకున్నారు ఆత్మయందు ఎటువంటి విశేషము గలదు అంటే అది అణు అణు అనే విశేషమా మధ్యమ పరిమాణము అనే విశేషమా లేక మహత్ అనే విశేషమా అని అది ఎవలాడుకున్నారు ఆ విధంగా ఆత్మయందు ఇటువంటి విశేషములను ఆరోపించి ఈ వాదులు ఫిలాసఫర్స్ వాళ్ళు వాళ్ళు మతవాదులు కాదు ఫిలాసఫర్స్ వాళ్ళు ఆ విధంగా కొట్లాడుతున్నారు కలహం అంటే వీళ్ళ కొట్లాటలు మన యూరోప్ లో కొలాటలాగా కాదు వాళ్ళు కత్తులు కటాన్లతో కొట్లాటలా ఇది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే ఒక పుస్తకం ఒకటి ఉంది ఆయన నోబెల్ ఆ రిటర్న్ రాస్తాడు మంచి కూడా ఆయన కొంచెం కమ్యూనిస్ట్ భావాలు గలవాడని ఆయన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు వ్యతిరేకించడం కూడా న్యాయమే ఆయన భావాల మనం స్వీకరించాల్సిన అవసరం లేదు ఎవరు అమర్త్య సేన్ గారు కాని ఆయన రచతలు గొప్పలు కేవలం కమ్యూనిస్ట్ అయితే నోబల్ ప్రైజ్ ఇవ్వడం ఆయన వ్రాసిన విషయాలు అనేకం గొప్పది కనుకనే ఆయనకి నోబుల్ ఆరెట్ ఇచ్చారు ఆయన దాంట్లో ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ లో ఈ వదాలన్నీ చూపిస్తాడు